హే కవి కవీనాశ్రవస్తమేష్టరాజ్రహ్మణస్పత ఆనష్వోదా శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ం భద్రం కర్ణేష్ను భద్రం పశ్యేమాక్షుజ్రాథిరైరంగైస్తుమదేవదాయుస్తి నైంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టో అరిష్టమై स्वस्ति नो बृहस्पति ओं शांति शांति शांति प्राणोषर्जानन विद्वान्वते नादी ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ష బ్రహ్మవిదా వరిష్ట జ్ఞానకర్మ సముచ్చయము కుదరదది తప్పది అంటే ఇది ఒక ఆగ్రహంతో చెప్తున్న మాట కాదు అంటే జ్ఞానం మీద పట్టుదల కర్మగా తక్కువది అని అలా ఆగ్రహంతో చెప్తున్న మాట కాదు కుదరదు పొసగదు ఎందుకంటే జ్ఞానము కర్మ పరస్పర విరుద్ధములైన విషయాలు ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ పూర్ణము అనే సత్యాన్ని గుర్తించటం కర్మ అంటే ఆత్మయందు ఒక అపూర్ణత్వాన్ని అనుభవానికి వచ్చినప్పుడు దాని నుంచి ఒక కామన బాహ్య వస్తువులను చూసి బాహ్యమునందు సత్యత్వ బుద్ధి ఉండి అదేదో మనకి లభిస్తే మనం పూర్ణులవుతాము అనే ఒక భావన ఉండి అది కామన చేసి ఆ కామన బేసిస్ మీద కర్మ చేస్తాయి ఈ అసలు పొంతన కుదరదు కాబట్టి పొంతన కుదరని వాటిని వాటి స్వరూపం అర్థం చేసుకోకుండగా వేదం అది చెప్పింది ఇది చెప్పిందనో లేకపోతే మేము అన్నింటినీ సింథసైజ్ చేస్తాము కొంత సింథసిస్ వాదులు ఉంటారు సింథసిస్ వాదులు అంటే పొలిటీషియన్స్ అని అర్థం ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే మన పొలిటికల్ పీపుల్ ఉంటారనుకోండి ఈవెన్ బస్తీ గోండాలు ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉంటారు పోటీ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ బస్తీలో దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయంలో దూరి ఇంత గొడుగు కుంకుం అసలు మొత్తం ఎంత కుంకం అంటే అంత కుంకం పుట్టు ఏ భక్తులు పెట్టుకోడు అంత కుంకం అయిపోయింది ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చిన వాటిని చెరిపేసి ఆ పక్క బస్తీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిం పాపులేషన్ ఉందనుకోండి వీడు టోపీ పెట్టుకుని అక్కడ నమాజుకు తయారు ఈ లోపల ఇంకో పక్క బస్తీలో క్రిస్టియన్ ఉందనుకోండి అక్కడ వీడు వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసేటట్లుస్తాడు వీడు అన్నీ చేసేస్తాడు వీడికి ఏది ఇంట్రెస్ట్ ఉండదు వాడిని ధర్మము మతము గురించి వాడిని సలహా అయ్యారనుకోండి వాడు ఏదో చెప్తాడు వాడు ఓట్లకు అనుకూలంగా చెప్తాను కాబట్టి అటువంటి రాజకీయ నాయకులు ధర్మాన్ని నిర్ధారించే వాళ్ళు కాదు కాబట్టి ఎనీవే సర్వమత సమన్వయం ఏమవుంటే రామకృష్ణ బ్రహ్మంశులాంటి వాళ్ళు చేస్తే దానికి శోభ కానీ రాజకీయ నాయకులు ఏమిటి చేస్తారు సో ఆ రకంగా ఇచ్చిమించి అదే లెవెల్లో ఉన్నవాళ్ళు ఏదో వీటి గురించి అంతా మనం కలిగి ముందుకు తీసుకుపోదామని ఆలోచించకుండా చెప్పే మాటలు ఉన్నాయే అది అర్థం బర్థం లేని మాటలు కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ట కామ్య కర్మలు రెండింటికి అసలు పొంతన కుదరదు కనుక వాటిని రెండింటికి ఏదో రకంగా ముడిపెడదామనే ప్రయత్నము మీమాంసకులు చేశారు ఈ సమాజంలో ఎప్పుడు ఉంటుంది ప్రయత్నం ఎందుకంటే స్థూల దృష్టి ఉంటుంది మానవుడికి స్థూలమునందు సత్యత్వ బుద్ధి కలిగి ఉంటాడు ఆ దృష్టి అదే ఆ సంస్కారంతో వాడు ఏం చేస్తాడంటే ఈ ఉపనిషత్తులు ఇవి కొంచెం దే ఆర్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ ఉపనిషత్తులు అంటే వేదాంతం అంటే ఫ్యాషన్ సో వెరీ ఇంట్రెస్టింగ్ చిత్రం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఉపనిషద్ విద్యాపీఠము అనే ఆర్గనైజేషన్ దాంట్లో అంథద్వైతాన్నే చెప్తారు కానీ పేరు మటుకు ఉపనిషద్ విద్యాపీఠము అని ఆ దరిదాపులో ఎక్కడ ఉపనిషత్తులు ఉండవు ఒకవేళ అక్కడికి ఉపనిషత్తులు వచ్చినా పారిపోతాయి నుంచి దానికి ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు పెడతారు నేను అడిగాను వై యూ షుడ్ హ్యావ్ దట్ నేమ్ మీరు అంతకంటే కొంచెం యోగ్యమైన మీరు చేసే పనికి తగ్గ పేరు పెట్టుకోవచ్చు కదా అంటే కాదు ఉపనిషత్తు అంటే అదొక మర్యాద అదొక శోభ అందుకోసం ఆ పేరు పెట్టేసి ఇంకా ఆ తర్వాతంతా మనం దోషిని మనం చేస్తూ ఉంటాం సో అటువంటి ధోరణితో ఉపనిషత్తులలో ప్రవేశించి వాటి యొక్క వాటి యొక్క స్వారస్యాన్ని చెడగొట్టడం అనవసరం దానివల్ల సమాజానికి హాని కలుగుతుంది కానీ ప్రయోజనమే ఉండదు అందుకోసం శంకరులు కొంచెం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉంటారు అసత్ప్రలపితమేవైత ఈ జ్ఞానకర్మ సముచ్చితిపాదనం ఉన్నదే ఈ థిసిస్ థిస్ ఈజ్ ఫాల్స్ ఆల్ ది వే కాబట్టి దాన్ని పెట్టుకోవద్దు తర్వాత అన్యా విముంచత అన్న చోట ఆ వాచ అంటే కర్మ ప్రతిపాదక వాక్యాలను అర్థం కర్మను బోధించే వాక్యాల్ని విడిచిపెట్టేమని చెప్తా సో సన్యాసం అంటే అదే సన్యాసంలో వేదాన్ని త్యాగం చేస్తారు పూర్ణమైన వేద త్యాగం అయిపోతుంది వేదాన్ని త్యాగం చేసేదంటే వేదోక్త కర్మలను త్యాగం చేసేదాం గాయత్రీ మంత్రాన్ని త్యాగం చేస్తుంది కేవలం ఓంకారాన్ని కొట్టుకుంటాడు అది సన్యాసం యొక్క లక్షణం సో హృషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చి హోమాలజీ చేస్తూ ఉంటుంది అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ సన్యాసికి హోమం చేసే అధికారం లేదు హోమానికి పక్కన కూర్చోవచ్చు ఆశీర్వచనం చేయొచ్చు గృహస్థులు చేసుకుంటుంటే ఆశీర్వచనం చేయొచ్చు హోమం చేసే అధికారం లేదు సో కానీ భక్తులు అపూర్ణాహుతి మహాత్ములు చేయించాలని అంతదాకా వాళ్ళు చేసి పూర్ణాహుతి ఒక్కటే ఇంజే చేయించాలని చెప్పేసి భక్తులు ఆయన్ని పిలుచుకొస్తారు ఆయన పూర్ణాహుతి హోమం ఆయన చేస్తారు అది చాలా అసందర్భమైన చర్య అలా చేయటం అగ్నిలో వస్తువు వేయటం సన్యాసికి తగని మాట సో ఎనీవే సో అంత అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్ఞానకర్మ సముచ్చయం ఇటు జ్ఞానమో అటు కర్మో కూడా మేము కలిపి కాలక్షేపం చేస్తూ ఉన్నది అదే ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ కొంతమంది గృహస్థులుగా ఉంటూ సన్యాస లక్షణాలని స్వీ ఆచరించే ప్రయత్నం చేస్తారు గృహస్థుగా ఉండొచ్చు కదా నిఖార్సైన గృహస్థుగా ఉండొచ్చు కదా మళ్ళీ ఈ మధ్యలో ఈ సన్యాస లక్షణాలు ఎందుకు సన్యాస వేషం తర్వాత దిక్ష చేస్తున్నానంటూ భిక్షాటనం చేసినప్పుడు భిక్ష అనే మాట అలా నిజంగా భిక్షాటనం అయినప్పుడు ఎవరో ఎవళ్ళనో ప్రార్థించటమో ఏదో ఒక వ్యవస్థలో ఎదురు ఎదురు వాళ్ళు మనకి ప్రేమతో ఇచ్చింది మనం తింటున్నాము అంటే దానికి భిక్ష అని పేరు సో గృహస్థగా ఉంటూ భిక్ష అనే మాట ఎందుకు అనవసరం గృహస్థగా ఉంటూ ఇలాంటి వేషం ఎందుకు అనవసరం కానీ కొంచెం తర్వాత సన్యాస నామం కూడా పెట్టుకోండి నామధేయం నామం అంటే నామాలు కాదు నామధేయం సన్యాసనామం ఒకటి పెట్టుకోవాలి అమలు సుబ్బారావుని పేరు ఉందనుకోండి పూర్ణానందనాథ అంటూ ఉండడం ఏదో నాథ ఆనంద తీర్థ ఇలాగే ఈ పదాలు ఉన్నాయి కదండి ఎవరు అబ్జెక్ట్ మీరు ఎంఏ డిగ్రీ పెట్టుకుంటారంటే పోలీస్ స్టేషన్లో ఇఫ్ యూ పుట్ ఎంఏ వితౌట్ హ్యావింగ్ ఎంఏ డిగ్రీ యు ఆర్ లైబుల్ ఫర్ లీగల్ యాక్షన్ వేరే మీరు ఆనందనాథ అనేదైనా సరస్వతి అని అలా పెట్టుకున్నారనుకోండి యూఆర్ ఫ్రీ యూ కెన్ డూ దాట్ కాబట్టి డిగ్రీ లే యూనివర్సిటీ డిగ్రీ పెట్టుకోవాలంటే మేము నిజంగా చదువు పాసాలి కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఏమీ పర్వాలేదు సో ఈ రకంగా కొంత సన్యాసాశ్రమం యొక్క కాలుష్యం అంటే కొంత డైల్యూషన్ మనకు కనపడుతుంది తర్వాత సాధువులు కూర్చుని సిగరెట్లు తాగడం తర్వాత అవి గంజాయిని తాగడం తర్వాత సాధువులు డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా అనుచితమైనటువంటి అంటే ఎందుకంటే సూక్ష్మంగా ప్రవేశించటానికి అర్హత ఆ రకమైన సంస్కారం లేనప్పుడు స్థూలాది ప్రాధాన్యం పెరిగిపోతుంది సో ఈ విధంగా కర్మని జ్ఞానాన్ని ఒక ఘాట కట్టడము కుదరదు కర్మ చాలా స్థూలమైనటువంటిది స్థూలమైన ఇంద్రియాలతో స్థూలమైన పదార్థాలతో స్థూలమైన విధంగా దేశకాల పరిచ్ఛిన్నంగా అది నిర్వాహము చేయబడుతూ ఉంటుంది దానికీనూ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి సముచ్చయం అన్నది కుదరదు సో అలాగే సన్యాసయోగా జాతిశృతి భష్ట ఇక్కడ సన్యాసము అంటే కర్మసన్యాసం అని అర్థం ఉద్యోగం మానేసేడనో ఇల్లు వదిలిపెట్టేయడమో కాదు కర్మసన్యాసం చేసేయడం అర్థం కాబట్టి ఆ జ్ఞానాన్ని కర్మసన్యాస రూపంగా వదిలిస్తూ మళ్ళీ అదే కర్మతో దానికి మూడి అది అర్థం లేనమాట అని దానికి కాబట్టి సమన్వయమే కుదురుతుంది కానీ సముచ్చయం కుదరదు సర్వాత్మన కర్మని తిరస్కారం చేయట్లేదు సమన్వయం చేసుకోమన్నారు సముచ్చయం వద్దన్నారు చేతనే వ్యాసమహర్షి కూడా బ్రహ్మసూత్రాల్లో తత్తు సమన్వయాత్ చెప్పాడు సమన్వయం చేయమని చెప్పాడు సముచ్చయం అని ఎక్కడా చెప్పలేదు తత్తు సముచ్చయాత్ బ్రహ్మసూత్రాల్లో సముచ్చయం అన్నది తగదు అది ఒక ధర్మాన్ని ఏకకాలంలో ఒక ధర్మాన్ని మీరు పాటించగలుగుతారు పరస్పర విరుద్ధములైన రెండు ధర్మాలు ఎలా పాటిస్తారు పరస్పర విరుద్ధాలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ హౌ యూ కెన్ డూ ఇప్పుడు కంపాటిబుల్ థింగ్స్ మీరు చేయొచ్చు ఎక్స్క్లూజివ్ థింగ్స్ ఎలా చేస్తారు యు కెనాట్ డూ దాట్ సో ఇది ఒక మళ్ళీ మళ్ళీ వస్తుంది తస్మాత్ అయమే వాహక్రియా ్యానాది క్రియావాన్ కాబట్టి ఇక్కడ భాష ఇక్కడ మంత్రంలో క్రియావాన్ అనే పదం వచ్చిందే ఆ క్రియావాన్ ఇహా అంటే ఈ సందర్భంలో ఈ మంత్రం దగ్గర క్రియావాన్ అంటే దాని ముందు ఆత్మరతి ఆత్మక్రీడ దాని తర్వాత బ్రహ్మవిధాం వరిష్ట ఆ మధ్యలో క్రియావాన్ అని ఉంది ఆ పదానికి అర్థం ఏంటంటే హోమాలు చేస్తాడని తపస్సులు ఇవన్నీ క్రియల కర్మలు చేస్తాడని కాదు క్రియ అంటే ఆత్మజ్ఞానానికి అనుకూలమైనటువంటి క్రియనే మనం తీసుకోవాలి ఎలాగంటే జ్ఞానానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి శ్రవణము మననము నిధిధ్యాసనము జపము ఇటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఏమైనా ఉంటే తర్వాత ధ్యానము నిధిధ్యాసనం నేను అన్నయ్య అదే ధ్యానము ఆది శబ్దం చేత శమతమాధుల్ని స్వీకరిస్తాడు సో క్రియలే కానీ అన్యకర్మలో అవి కాదు క్రియావాన్ తర్వాత సహా అభిన్నార్థ మర్యాద సన్యాసీ ఇక్కడ అభిన్నార్థ మర్యాద హాని ఉంది ఎక్కడైనా మీ పుస్తకాల్లో అభిన్న ఆర్య మర్యాద హా ప్రింట్ ఉంటే అని ప్రింట్ ఉంటే ఉండొచ్చు పోని సహా ఈజ్ నాట్ ది ఇష్యూ సహా ఉన్నా అభి ఓకే అభిన్న అసంభిన్న సో అసంభిన్న రభిన్న సో ఆర్యమర్యాద అర్థమర్యాద అనే ఉండు ఇప్పుడు ఈ ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవనాగరి లిపిలో తెలుగులలో అయితే పావా కలిసిపోతాయి పావా నా కలిసిపోతాయి నాసా కలిసిపోతాయి జెరాక్స్ తీయించకముందు నాసా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది జెరాక్స్ తీయించేప్పుడు నాయాసా అన్నిగా ఏకా ఏకమైపోతాయి సో నవమోధ్యాయ అని ఉంటుంది అది జెరాక్స్ తీయించిన తర్వాత సవమోధ్యాయనో ఏదో కనపడుతుంది ఆ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం దేవనాగర్లో లేదు వెయిటింగ్ లేదు పా వాకి నా లేదు కానీ థా యాకి ఉంది యా ఉందనుకోండి యాని కొంచెం దాన్ని కొమ్ము నొక్కితే థా అవుతుంది ఆ నొక్కాల్సిన దాన్ని లూజ్గా రాస్తే యా అవుతుంది థాని లూజ్గా రాస్తే యా అవుతుంది యాన అనవసరంగా నొక్కితే తాగుతుంది సో ఈ లేఖకులు ఈ రకమైన ఇబ్బందులను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఈ కారణంగా రెండు ప్రతులు వచ్చేసాయి శంకరా భాష్యంలోనే వీళ్ళు అసంభిన్న అర్థమర్యాద అభిన్నార ఒక పుస్తకంలో ఉంటుంది అభిన్నార్య మర్యాద ఇంకొక పుస్తకంలో ఇప్పుడు దీన్ని ఏం చేయటం హౌ టు హ్యాండిల్ అంటే విద్వాంసుడు గ్రహించగలుగుతాడు శంకరుల యొక్క అభిప్రాయం ఏమిటో పండితుడికి తెలుసు దిస్ ఈజ్ వాట్ శంకరా మస్ట్ హ్యావ్ సెడ్ అని అంటే ఎలా తెలుసు అంటే మనమే శంకరణ్ణి కలిసి తెలుసుకున్నదా లేదా ఇంకో మాట చెప్పాలి నాకు మొన్న శంకరుల కళ్ళలో కనపడేయడం చెప్పాలి దట్ ఈజ్ వాట్ వన్ హ్యావ్ టూస్ నేను అలా చెప్పాను అనుకోండి అబ్బో ఆయన శంకరాచార్యుల మీద మర్చిపోతే పాపం మీరందరూ ఎంతో ఈ విలో బ్లైజ్ మీ ఐఎమ్ ష్యూర్ కాబట్టి ఎందుకు అదంతా అలాగా కాదు నేను నా వ్యక్తిగతమైన ఒపీనియన్ నేను చెప్తా దానికి నాకుండే లాజిక్ నాకుంది నాకుండే అవగాహన నాకుంది దాని బేసిస్ మీద నేను ఐ నో వాట్ డీటెయిల్స్ ఇక్కడ సమస్య ఏంటంటే ఆధునికమైన అనువాదాలు ఇప్పుడు మన ఈ కళ్యాణాశ్రం సారీ కైలాసాశ్రమ అనువాదం ఉంది నా దగ్గర ఆయన ఇట్స్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అనేది పూచిగా చేయాల్సి ఉంటుంది రెస్పాన్సిబుల్గా చేయాలి ఇర్రెస్పాన్సిబుల్గా చేయకూడదు నేను మీకు చదివి వినిపించాననుకోండి పుస్తకం తీసి మంత్రమును ట్రాన్స్లేషన్ చదివి వినిపించాను అనుకోండి యూ విల్ అగ్రీ విత్ మీ హౌ ఇర్రెస్పాన్సిబిలిటీస్ సో అలాగ చాలా కనపడుతూ ఉంటాయి మంచిగా నేను ఉపదేశ సాహస పుస్తకం చూశాను ఇంకే శ్లోకాలు ప్రింట్ చేసి విద్యార్థులు ఏం చేస్తారు ఎవరినో ఆచార్యుడిని పట్టుకుని వాటిని కుస్తీ పడతారు కావాల్సిన వాళ్ళు దానికి ట్రాన్స్లేషన్ కూడా రాసేస్తే అది మనకి ఆచార్యుడి సమస్య లేకుండా మనం చదువుకోవచ్చు అని పాపం అక్కడ ట్రాన్స్లేషన్ చూస్తే ఎంత అసందర్భంగా ఉందంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ ఇంకా అంతకంటే ఏమంటాం ఇర్రెస్పాన్సిబుల్ అనకపోతే అంతకంటే తిడతాం పట్టుకునే సో ఇక్కడ ఉన్న ఈ కైలాసాశ్రం ట్రాన్స్లేషన్ ఈజ్ ఆల్సో ఐఎమ్ సారీ టు సే ఇట్ ఈజ్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ సో ఇక్కడ అభిన్న ఆర్య ట్రాన్స్లేట్ చేశారు ఆర్యోంక మర్యాదక ఉల్లంఘన హి కతాహ్ అని ట్రాన్స్లేట్ చేశారు నేను ఆనందగిరి తర్వాత ముండపోపణ శక్తి మీద చాలా ప్రాచీన కాలపు టీకాలు ఉన్నాయి వెరీ లాంగ్ ప్రాచీ ఇదంతా అర్వాచీన ట్రాన్స్లేషను గత యాభై ఏళ్లలో చేసిన ట్రాన్స్లేషను ప్రాచీన కాలపు ట్రాన్స్లేషన్ టీకలలో టీకాకారులు పొరపాటు పడ్డరు కదా వాళ్ళు అక్కడ ఉండే పదాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేస్తారు వాళ్ళు పొరపాటు పడరు వాళ్ళు క్లియర్ క్లియర్ కట్గా అర్థమర్యాద అనే రాశారు దాన్నే వ్యాఖ్యానం అర్థమర్యాద అనే పదాన్నే వ్యాఖ్యానం చేశారు తర్వాత ఇక్కడుండే సందర్భం కూడా ఆర్యులు ఆర్యులకు మర్యాద ఆ మర్యాదను ఉల్లంఘించడం ఉల్లంఘించకపోవటం అది కాదు సందర్భం ఇక్కడ సందర్భం జ్ఞానకర్మ మీమాంస కానీ హఠాత్తుగా ఈ మధ్యలోకి ఆర్యులు ఆర్యులు నోబుల్ పీపుల్ ఈ నోబుల్ పీపుల్ ఎవరిలో ఉంటారు సొసైటీ ఈజ్ హ్యావింగ్ నోబుల్ అండ్ ఇగ్నోబుల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఈ నోబుల్ పీపుల్కి ఏదో మర్యాద ఉంటుంది ఆ మర్యాదను సన్యాసి ఉల్లంఘించడం ఏమిటి ప్రసంగం ఏమన్నా సందర్భంగా ఉందా ప్రసంగం కాబట్టి ఆర్యమర్యాద అనే ప్రసంగాన్ని నేను అంగీకరించడం అర్థమర్యాద అనే ప్రసంగాన్ని నేను తీసుకుంటాను అయితే ఆర్యమర్యాద అని ఎక్కడైనా ఉంది మరి లోకంలో ఉన్నటువంటి పాఠం కనుక దానికి కూడా అర్థం చెప్తాను సో చూడండి ఆర్యమర్యాద హాన్ని ముందు అది సెటిల్ చేసేయండి సన్యాసి ఆర్యుల యొక్క ధర్మాన్ని ఉల్లంఘించడు అంటే సన్యాసికి విధి నిషేధాలు ఉండవు కదా ఇక్కడ అది కదా ప్రసంగం విధి నిషేధాలకు అతీతుడిగా ఉంటాడు కర్మ సంబంధమే ఉండదు కర్మ సంబంధం ఉండదు కాబట్టి సన్యాసి ఏదైనా చేయవచ్చు సన్యాసి ఏదైనా చేయొచ్చు అని ఒక ఒక మేము సన్యాసులు మాకు ఏ నియమాలు లేవు మేము అన్నిటికీ అతీతులము అని దాన్ని ఒక లైసెన్స్ కింద కన్వర్ట్ చేసుకుని సన్యాసుడు భోగ భోగాల్లో ప్రవర్తించటం సో ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి డ్యాన్స్ ఎంజాయ్ చేయటం గృహస్థులకైతే డ్యాన్స్ చూస్తే పాడైపోతారు కానీ మాకు సన్యాసం మేము వీటన్నిటికీ అతీతంగా ఉండం అలా దీన్ని ఆర్యమర్యాదను ఉల్లంఘించడం అంతా అది అలా ఉంటుంది సో అటువంటిది సన్యాసులు చెయ్యరు అని శంకర్లు ఇక్కడ చెప్పారు అని ట్రాన్స్లేషన్స్ చేసుకున్నారు సమ్హో ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈజ్ ఎ వెరీ నైస్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇంట్ అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ లైక్ దాట్ సన్యాసికి వాస్తవంగా సన్యాసికి దేహాత్మాభిమానం ఉండదు సో ఆర్యమర్యాదను ఉల్లంఘించటం అంటే స్వేచ్ఛాచారము అని అర్థం అంటే పేకాటాడటం లేకపోతే గ్యాంబ్లింగ్లో ప్రవేశించటం లేదా భోగ సాధనాల్లో ఉండటం గంజాయి పట్టు ఇవన్నీ కూడా ఆర్యమర్యాద యొక్క ఉల్లంఘనమే సో ఇప్పుడు గంజాయి పట్టు పట్టేదంటే వాడు దేహాత్మాభిమానం అయ్యి ఉండాలి దేహాభిమానం ఉంటే కదా గంజాయి అంటే గంజాయి అంటే నికటో ఉంటుంది ఆ దేహం అభిమానం ఉండ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి దేహాభిమానం లేని సందర్భంలో ఇటువంటివన్నీ చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి అటువంటి ఆర్యమర్యాదని సన్యాసి ఉల్లంఘించరు అని ఒకటి కాబట్టి ఎవళ్ళైనా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఆర్యమర్యాదని ఉల్లంఘించరాదు స్వేచ్ఛాచారము స్వేచ్ఛాచారము తగదు అంటే స్వేచ్ఛాచారము అంటే వాడు ఉంటాడు చూడండి సన్మార్గం నుంచి దూరంగా జరిగిన వాడు అసన్మార్గంలో పయనించి ఇవ్వడు పడేవో కొన్ని తప్పు పనులు చేస్తాడు అలాంటి పనులు సన్యాసులు చేశారనుకోండి అది స్వేచ్ఛాచారము అంటారు సో అటువంటి స్వేచ్ఛాచారము సన్యాసుల సందర్భంలో ఉండదు దట్ ఈజ్ వన్ టాపిక్ ఇంకా అభిన్న అర్థమర్యాద అక్కడ అక్కడ ఆర్యమర్యాద అన్నప్పుడు ఏమన్నర్థం చెప్పాలి అభిన్న అంటే భేదింపబడిన అంటే బ్రోకెన్ ది రూల్స్ ఆఫ్ నోబుల్ పీపుల్ బ్రోకెన్ అని అర్థం ఇక్కడ అది అది అయింది ఇక్కడ వాస్తవమైన అర్థం ఏమిటంటే అభిన్న అర్థమర్యాద సన్యాసి ఇప్పుడు సన్యాసికి అర్థమేమిటి ఆత్మజ్ఞాననిష్ట అది అర్థ అర్థం అంటే ప్రయోజనం సన్యాసికి ప్రయోజనం ఏమిటి ఆత్మజ్ఞాననిష్ట ప్రయోజనం అదే ప్రయోజనం ఇంకా ఇంకా ఏ ప్రయోజనమో లేదు సన్యాసాన్ని కొంతమంది ఏమంటారంటే మేము సన్యాసం తీసుకుని సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు అది సన్యాసాన్ని ఆ విధంగా చెప్పలేదు ఎందుకంటే సమాజం అనేది ఒకటి భిన్నంగా ఉంటే కదా ఉద్ధరించడానికి కాబట్టి అసలు ఆ రకమైన సన్యా సన్యాసం తీసుకుని సమాజాన్ని ఉద్ధరిస్తామని అంటే సమాజాన్ని ఉద్ధరింపదగ్గవాళ్ళు వాళ్ళందరూ ఉద్ధారానికి అవసరమైన వాళ్ళు అని ఆ విధంగా సమాజంలోని వ్యక్తులను చూడడము అది అది ద్వైతమే అవుతుంది సో నేను జ్ఞానిని వీడు అజ్ఞాని అనే విభాగం చేయాల్సి ఉంటుంది అప్పుడే ఉద్ధరించడం అన్నది గుర్తుంది అసలు సాల్వేషన్ కాన్సెప్ట్ నేను సాల్వే నాకు సాల్వేషన్ వచ్చేసింది నేను ఇతరులని సాల్వ్ చేస్తా సాల్వేషన్ ఇస్తాను అనే కాన్సెప్ట్ సామాజిక పక్షం నుంచి వస్తే శోభగా ఉంటుంది కానీ సన్యాసి పక్షం నుంచి రాకూడదు అంచేతనే సన్యాసన్నవాడు అలాగా మాట్లాడకూడదు సన్యాసన్నవాడు ఆత్మజ్ఞాననిష్టలో ఉండాలి కానీ నేను మిమ్మలందరినీ ఉద్ధరిస్తాను అని మిమ్మలందరంటే మరి అందరూ భిన్నంగా తనకంటే భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఉద్ధరించేది సో తనకంటే భిన్నంగా ఉన్నారనే కదా మరి సో అది రకమైన భేద దృష్టి అది అల్టిమేట్ నాలెడ్జ్కి భంగం తర్వాత వీళ్ళందరూ అజ్ఞానులు మేము జ్ఞానులము ఇది లోక వ్యవహారం ఈ లోక వ్యవహారం నుండి సత్యత్మబుద్ధి ఉన్నట్టే కదా కాబట్టి ఇవన్నీ కూడా ఇది లౌకికుల తరఫు నుండి సామాజికుల తరఫు నుండి ఎందుకంటే వాళ్ళు లో లోక వ్యవహారంలో ఉన్నారు కాబట్టి లోక వ్యవహారానికి సంబంధించిన భాషని ప్రయోగించే అధికారం వాళ్ళకు ఉంది లోక వ్యవహారంలో ఉన్నారు కనుక కానీ ఆ జ్ఞాని వైపు నుంచి అటువంటి భాష ఉండదు అంచేతనే మీరు భగవాన్ రమణ మహర్షి సంభాషణలు తీసి ఎక్కడా కూడా నేను జ్ఞానిని మిమ్మల్ని అందరినీ జ్ఞానం బోధిస్తాను అని అలాంటి ప్రసంగం ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అసలు కళలోనైనా కనపడుతుంది అటువంటి ప్రసంగం కనపడదు అడిగితే సమాధానం చెప్తారు అడిగితే చక్కగా మీ ప్రశ్నకి ఎలా చెప్పాలో చెప్తారు తనున్న స్థితిని కూడా కొంతవరకు చెప్తారు అవసరమైతే మీరున్న స్థితిని కూడా వివరిస్తారు దాన్ని నిరూపించి దాంట్లో దోషాన్ని తెలుపుడు చేయటం కోసం అన్ని పనులు చేస్తారు అంతేగాని ఫైనల్లీ నేను ఉద్ధరించేవాడిని మీరు ఉద్ధరింపబడేవాడు అని సూచన కలిగేటువంటి ప్రయోగ పద ప్రయోగం చేయరు ఎందుకు చేయరు అంటే అసలు ఆ భావన వారి హృదయంలో ఉండదు కదా ఒకవేళ ఓ పిసరంత భావన ఉందనుకోండి ఎక్కడో ఒకటి అన్ని మాటలు మాట్లాడినప్పుడు నైన్టీన్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ టాక్స్ అని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మాట్లాడిన మాటల్లో ఇటువంటి దృష్టి ఎక్కడ ఉండనే ఉండదు కాబట్టి సో సన్యాసికి అర్థం ఏమిటి నేను ఈ సన్యాసి గురించి ఇంత పాఠం గురించి చెప్పడం అంటే ఫర్ టూ రీజన్స్ వన్ ఇది ముండకోపనిషత్తు యూ యూ జస్ట్ కాంట అవాయిడ్ ఇట్ ముండకోపనిషత్తులో ఇతర ఉపనిషత్తులో ప్రవేశించి సన్యాసం గురించి మాట్లాడద్దంటే కుదరదు నెంబర్ టూ ఈజ్ పీపుల్ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస ది నీడ్ ఇట్ గృహస్థులకి ది నీడ్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస సో అందుకోసం చెప్పడం జరుగుతుంది సో కాబట్టి సన్యాసికి అర్థము అర్థము అంటే ప్రయోజనము సన్యాసికి ప్రయోజనం ఒక్కటే అదేమిటంటే బ్రహ్మజ్ఞానమే అని చెప్పే కీకాదారులు ఏమని రాశారంటే అభిన్న అర్థమర్యాద అంటే బాహ్య క్రియావలంబేన బ్రహ్మజ్ఞాన రూప అర్థమర్యాద న విహత అనేనా ఈతడు అనేనా అంటే సన్యాసిన ఈ సన్యాసి చేత అర్థమర్యాద ఆ అర్థము యొక్క మర్యాద అర్థము ప్రయోజనము ప్రయోజనము యొక్క హద్దు ఏమిటి ప్రయోజనము బ్రహ్మజ్ఞాన రూప అర్థమర్యాద ఆత్మజ్ఞానము అనేటువంటి ఏ ప్రయోజనము కలదో దాని యొక్క మర్యాద నా విహత అది భంగము చేయబడలేదు అది నా భంగం చేస్తే ఎలా చేసి ఉండేవాడు అంటే బాహ్య క్రియావలంబేనా ఇక్కడ సందర్భం క్రియావాన్ అనే టాపిక్ కనుక బాహ్యములైన క్రియలు బాహ్యములైన క్రియలంటే ఇంద్రియములతోటి బా కర్మేంద కర్మేంద్రియములతోటి బాహ్యములైనటువంటి పదార్థ జాలాన్ని ఉపయోగించి చేసేటువంటి క్రియలకి బాహ్య క్రియలు అని పేరు సో తర్వాత బాహ్యమునందరి ప్రయోజనాన్ని ఆశించి చేసే క్రియలు స్వర్గము భోగము ఏదో బాహ్యంలో ఉండే ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి క్రియలు ఇటువంటి క్రియల్ని చేయటము సెడో ఇట్ గోస్ ఎగ్నెస్ట్ ది సాల్ట్ ఆఫ్ ఆత్మ జ్ఞానం కనుక అది అలాగ చేసి వాడు ఆత్మజ్ఞానానికి భంగాన్ని చేయడు ఒక మహాత్మును నాతోటి ఒక మహాత్ములు ఒక ఆయన ఉన్నారు ఆయన జ్యోతిష్ శాస్త్రంలో మంచి విద్వాంసం వారికి ఎలాగో ఏదో సందర్భంలో నేనెప్పుడో ఎంకరేజ్ నేనెప్పుడూ ఆ రకంగా కంటపడ్డది ఎప్పుడూ లేదు ఐఎమ్ నాట్ ఇగ్నస్టేట్ బట్ ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్ ఆల్సో ఆయన నా నా జ్యోతిషంకు సంబంధించినటువంటి ఒక రెండు ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలిసింది జ్యోతిషాస్త్రంలో విద్వాంసులు ఉన్నారంటే వాళ్ళకి చిన్న దాని చిన్న ప్రవేశం ఇచ్చినట్లయితే వాడు మొత్తం అంత లెక్క కట్టేస్తుంది సో ఏదో తెలిసి స్వామీజీ మీరు ఇప్పుడు రాహుదశలో ఉన్నారండి అని చెప్పి అంటే అవునండి అన్నా దట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితూనో అంటే నేను అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కాదు ఏదో అలాగే దశలో క్యాల్కులేషన్లో రాహు దశ పద్నాలుగేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఉంటుంది రాహుదశ ఇది మహాభాగ్యం కాబట్టి పదిహేనేళ్ల పీరియడ్లో మీకు ఎప్పుడు తెలిసినా తెలియడమే రాహు దశలో ఉన్నారు సరే ఆయన ఉన్నారు రాహువు పాపగ్రహం మీరు ఏదైనా శాంతి చేసుకోండి అన్నారు నేను అన్నాను పరమేశ్వరుడి సృష్టిలో ఒక గ్రహం పాపగ్రహం అని ఒక గ్రహం పుణ్యగ్రహం అని నేను అలా అనుకోవట్లేదండి పరమేశ్వరుడు పుణ్యపాపాల మిశ్రమాన్ని సృష్టించలేదు పరమేశ్వరుడు సచ్చిదానంద రూపుడు ఆయన సృష్టి అంతా సద్రూపంగా చిద్రూపంగా ఆనందరూపంగా ఉంటుందని నేను అనుకున్నా కానీ దాంట్లో మళ్ళీ పాపం కొంత పుణ్యం కొంత ఉంటుందని నేను అనుకోలేదు కాబట్టి ఐ ఐ నాట్ కీన్ అబౌట్ ఇట్ అని నేను చెప్పాను అంటే ఆయన కోపం వచ్చింది కోపం వచ్చిందన్నారంటే మీ అభిప్రాయం అంటే రాహు పుణ్యగ్రహం అంటారా అంటే అవునండి నా మటికి రాహు పుణ్యగ్రహం అని ఎందుకంటే నా ఉద్దేశంలో ఆ పరమేశ్వరుడే రాహు రూపంగా ప్రకటనగా ఉన్నాడు కాబట్టి పుణ్యం ఫ్రమ్ మై స్టాండ్ పాయింట్ ఇట్ ఈ ఓగా అయితే సపోజ్ రాహు పాపగ్రహము నేను స్వీకరించాననుకోండి వాట్ షుడ్ ఐడు రాహువుకి శాంతి చేయాలి ఎందుకోసం శాంతి చేయాలి నాకు హాని కలగకుండా ఉండటం కోసం నేనెవరు హానికి హాని ఒక గ్రహము హాని కలిగించటానికి సందర్భం ఉండే జీవు ఉంది నేను వాటిలో ఆత్మజ్ఞానం చేసి ఇట్ ఈజ్ ఎగ్నెస్ ఎంటైర్లీ అపోజిట్ టు వాట్ వీఆర్ షాకింగ్ అబౌట్ ఆత్మ ఈజ్ బ్రహ్మ ఆత్మ నహన్యతే హన్యమానే శరీరే నాయం హంతి నహన్యతే సరిగదా ఆత్మతత్వం కాబట్టి రా రాహువు చేతను హింస చేయబడిది ఆత్మతత్వం ఎలా అవుతుంది పరిచ్ఛన్నమైన జీవతత్వం అవుతుంది కానీ ఆత్మతత్వం ఎలా అవుతుంది కాబట్టి నువ్వు చేసి పని పరిచ్ఛిన్నమైన జీవతత్వాన్ని బలపరిచి పనిచేస్తావా అఖండమైన ఆత్మతత్వాన్ని ప్రకటన చేసి పనిచేస్తావా వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఒకవేళ పరిచ్ఛిన్నమైన జీవితత్వానికే బలం చేకూర్చేటువంటి పని చేస్తే వాడిని భిన్నార్థ మర్యాద అనాల్సి సో అభిన్నార్థ మర్యాద కాబట్టి ఆ పరిచ్ఛిన్న జీవత్వాన్ని వ్యాలిడేట్ చేసేటువంటి పని ఏదైనా చేసేదంటే బాహ్యక్రియావలంబేనా వాడు దానికి విరుద్ధమైన దిశలో వెళ్తున్నాడు so what happens is i saw i see the thing very clearly so what happens sir we ganka uh so if a gentleman if he undertakes such activity so it creates a value system which goes in the possibility of self knowledge value system create out comes kadandi so ellante value system create outundi he is a limited individual వీడి యొక్క బతుకుని శాసించేటువంటి ఫ్యాక్టర్సు ఆ ఫ్యాక్టర్స్ వీడిని బతుకుని శాసిస్తున్నాయి కనుక వీడికి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి సుఖమే కలగాలి దుఃఖం కలగకూడదు కాబట్టి దుఃఖాన్ని దూరంగా పెట్టాలి సుఖాన్ని ఎక్కువగా సంపాదించాలి దానికోసం ఆ ఫ్యాక్టర్స్ని మ్యానిపులేట్ చేయాలి దీస్ ఈజ్ ఎంటైర్లీ యూనివర్సిటీ స్పిరిట్ ఆఫ్ గీతా టీచింగ్ తర్వాత నిష్కామ కర్మయోగం అనే గీతా టీచింగ్ స్పిరిట్కి విరుద్ధం తర్వాత ఆత్మా నహా న్యాయం హందినహన్యత అనే స్పిరిట్కి విరుద్ధం మీరు సో వస్తువు వస్తువుకి వస్తువు అంటే రియాలిటీ రియాలిటీకి విరుద్ధంగా ఇంత వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టి ఆ వాల్యూస్లో బతుకుతో యూ వాంట్ రియాలిటీ వెర్ఫమ్ ఇట్ వెల్ కమ్ కాబట్టి అభిన్నార్థం రియాద సో కొంచెం గుండె ధైర్యం కావాల్సి ఉంటుంది స్టాండ్ అప్రైట్ స్టాండ్ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు లివ్ ఇన్ వాల్యూ సిస్టమ్ వచ్చే వచ్చే నర్చర్స్ సెల్ఫ్ నాలెడ్జ్ డోంట్ బికమ్ ప్రే టు మెంటల్ వీక్నెస్ మైండ్కి వీక్నెస్ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది భవిష్యత్తు గురించి అంచేతనే భవిష్యత్తు గురించి భయపడి కూడా ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు ఎందుకంటే కాలం మిత్యనే సత్యాన్ని చూసుకునే ప్రయత్నం మానేసి కాలానికి లేని సత్యత్వాన్ని అంటగట్టి భవిష్యత్తు గురించి కాలం సత్యమా కాలం ఉన్న ఒక అధిష్టానంగా ఉండే ఆత్మ సత్యమా సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ యూ అవర్ థాకింగ్ అబ్బాట్ ఏదైనా లోక వ్యవహారం కోసం ఏదో టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ అనో ఏదైనా అభిప్రాయాన్ని టికెట్ మునుక్కోవడం అనో ఏదో దట్ ఈజ్ ఓకే బట్ వ్యక్తి యొక్క పరిచ్ఛేద స్వరూపాన్ని బలపరిచేటువంటి ప్రయత్నం ఏదైనా కూడా అర్థమర్యాద ఏ ఏ పరమ ప్రయోజనం కలదో దానికి ఉన్నటువంటి సీమలు ఉంటాయో ఆ సీమలను ఉల్లంఘించినటువంటిది అవుతుంది అటువంటిది ఇక్కడ ఉండదు అభిన్న అర్థమర్యాద సన్యాసి ఏం లక్షణ నాదీ ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ బ్రహ్మనిష్ట సహవిం వరిష్ట ప్రధాన శ్రీశంకరులు మొత్తం మంత్రాన్ని సంగ్రహం చేశారు హీజ్ ఉపసంహారం చేస్తున్నారు కంక్లూడింగ్ ఒక్కసారి అంతా చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు సో యహా ఏవన్ లక్షణ ఇటువంటి లక్షణములు గలవాడు ఎవడుంటాడో వాడు బ్రహ్మవిధాం వరిష్ట సో బ్రహ్మవేత్త బ్రహ్మ వేదం వేదవేత్తలో అగ్రేసరుడు ఇటువంటి లక్షణాలు గలవాడు ఇటువంటి లక్షణాలు గలవాడు అంటే లక్షణాలు గలవాడు ఈ స్టార్టెడ్ విత్ ది వెరీ ఫస్ట్ వన్ నాతివాది అతివాది కానివాడు అతివాది కానివాడు అంటే ఎవడైతే అన్ని సందర్భాలలో ఆత్మస్వరూపం కంటే భిన్నంగా దేనిని మాట్లాడడో అతిత్యన వదటి వాడసలు ఎందుకంటే వాడి దృష్టిలో ఆత్మ పరబ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేనే లేనప్పుడు వాడు పరబ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఒక దాని యొక్క ఉనికిని స్వీకరించేలా మాట్లాడతాడు ఇప్పుడు సపోజ్ ఒక దగ్గరికి వెళ్ళి అండి ఫలానా వాడు ఉన్నాడు వాడు చాలా దృష్టిలు వాడి మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకుందామో అని అన్నారనుకోండి అంటే ఆయన అవును కరెక్టే లెటర్స్ పైల లా లీగల్లో సూట్ అగ్నిస్ట్ హీమ్ అని అన్నారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తి యొక్క ఉనికిని స్వీకరించి వాడు మనకంటే భిన్నంగా ఉన్నాడని ఇవన్నీ స్వీకరించినప్పుడే ఇటువంటి యాక్షన్స్ కుదురుతాయి అలా కాకుండా కదా సపోజ్ ఈయన వెళ్ళి ఆయనతో చెప్పిన వెంటనే ఏదో ఉంటారులేండి లోకంలో మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు తాత్కాలికంగా తప్పిస్తే అంత పరబ్రహ్మ స్వరూపమే దీనికోసం లీగల్ యాక్షన్స్వి తీసుకోవటం ఇదంతా కూడా అనవసరం కాబట్టి లెటర్స్ వర్గడే బోకి లేటస్ రైజ్ బోక్తి అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఆయన హీజ్ ఈ అతివాదము ఏదైతే ఉన్నదో ఆ మిస్టేక్ ఆయన చేయలేదు అని చెప్పాలి ఎందుకంటే సో లోకం వ్యవహార దృష్ట్యా అతివాదానికి అవకాశం ఉన్నా సర్వం బ్రహ్మ దృష్టిలో ఆయన అతివాదానికి ఆయన లొంగిపోలేదు నాతివాదిగా మిగిలిపోయాడు అంచేతనే మహాత్ములు ఎప్పుడూ కూడా లౌకికులకు ఏది అబ్జెక్షనబుల్ కాదో అటువంటి వ్యవహారాల్లో సన్యాసులు ప్రవేశించకూడదు ఇట్ మే బీ ఓకే విత్ లౌకికాస్ బట్ ఇట్ ఈస్ నెవర్ ఓకే విత్ సన్యాసస్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హీ గేవే స్టేట్మెంట్ ఎగ్జినిస్ట్ చంద్రబాబు ఓకే ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గేమ్ చంద్రబాబు రీజాయిండర్ ఇస్తాడు దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్ కొంచెం అమర్యాద్గా మాట్లాడుకుంటున్నారే వీళ్ళు బాగులేదనే ఫీలింగే తప్పిస్తే అదర్వైజ్ క్రిటిసిజం ఈజ్ పార్ట్ ఆఫ్ దికే అదే ఇద్దరు మహాత్ములు దట్ కైండ్ ఆఫ్ రిపార్టరీలో ప్రవేశించారనుకోండి ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దికే అండ్ ఈ సత్యం ఈ సత్యం ఇట్ సీమ్స్ దట్ ఈవెన్ జర్నలిస్ట్ కేమ్ టు నో అబౌట్ దిస్ వాళ్ళు కూడా దే ఆర్ కామెంటింగ్ లైక్ దాట్ ఇప్పుడు ఇద్దరు పొలిటికల్ నాయకులు ఒకహ్ళ్ళ క్రిటిసైజ్ చేసుకుంటే వీళ్ళు ఎంజేజ్ చేస్తారు వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా పైగా ఇద్దరిని పిలిచి స్టూడియోలో నిలబెట్టి నువ్వు వాళ్ళని తిక్కు వాళ్ళని నువ్వు తిక్కుని వాళ్ళిద్దరి చేత ఒకళ్ళు ఒకళ్ళని తిక్కింపచేసి వీళ్ళు ఎంజాయ్ చేసేసి హాఫ్ అన్ ప్రోగ్రామ్ కొట్టేస్తాడు దా సపోజ్ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు తిక్కడానికి రిఫ్యూజ్ చేశారనుకోండి వాడు ప్రోగ్రామ్ చప్పసప్పగా ఉంటుంది సో అటువంటి జర్నలిస్ట్ కూడా ఇద్దరు మహాత్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటూ ఉంటే అయ్యో ఇది శోభగా అని వీడు కామెంట్ పాస్ చేస్తున్నాడు ఇది సొమగా లేదే అని వీడు ఎడిటోరియల్ కామెంట్ ఇది వీళ్ళ మీద ఎడిటోరియల్ కామెంట్ చేసే స్థితికి వాడు చేరుకుంటుంది వాడికి అవకాశం ఇచ్చేది మహాత్ములు కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా ఇటువంటి రిపోర్టరీలోకి దిక్కుంటాం వాడు అలాగే ఉదాత్తమైన స్థితిలోనే నిలబెట్టాలి అసలు ఇప్పుడు ఈ ఈ విలేఖరులతో మాట్లాడడం టీవీలో కనపడాలని ఆరోపించి ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి ఒకవేళ ఇంకా యాక్సిడెంటల్గా అయినా కూడా ఏ బహుశ వారు అలా అన్నారేమో అంతా పరమేశ్వర స్వరూపమే ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి అంత మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు అని అన్నట్లయితే ఏదో రేగ కొట్టి వాడికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ క్రిటికల్ పాయింట్స్ సో నాతి అంటే ఇదంతా చెప్పాను నేను ఆత్మక్రీడ ఆత్మరథి ఆత్మక్రీడ ఆత్మరతి అంటే సైకలాజికల్ డిపెండెన్స్ లేనివాడు అని అర్థం ఆత్మక్రీడ అంతేగాని తనలో తాను స్వాగతాలు పలికేసుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడంటాను అయితే కొంతమంది పేకాట ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఆడేసుకుంటారు పేకాట సో దేర్ ఆర్ కంప్యూటర్ గేమ్స్ యూ కెన్ ప్లే ఆ కంప్యూటర్ గేమ్ ఊరుకుని ఇలా ఇళ్ళల్లో ఆడుకుంటూ ఉండటం అదో అలాగే అని చెప్పారు ఆత్మ క్రీడ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్ సో హీల్ రీ క్వైట్ కంఫర్టబుల్ వితౌట్ ఎనీ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ దాట్ అంటే ది పాయింట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు అని ఆత్మక్రీడ ఆత్మరతి అని ఆత్మజ్ఞానం గురించి ఎందుకు చెప్పడం అంటే యూ కెన్ బీ దట్ అండ్ అందుకోసం అంతేగాని ఆత్మజ్ఞానాన్ని ఊరేగించడం కోసం కాదు ఆయన్ని ఊరేగిస్తే మనకేమొచ్చింది యు కెన్ బి దాట్ సో అంటే ఒక్కసారి పాయింట్అవుట్ చేయటం ఇన్ యువర్ లైఫ్ దెర్ ఈజ్ అ సైకలాజికల్ డిపెండెన్స్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఎయిట్ అని పాయింట్అవుట్ చేయటం సో ఆత్మక్రీడ ఆత్మరతి హ్రియావాన్ సో ఈ క్రియలు సో అభిన్నార్థమర్యాద రూపమైన క్రియలు కలిగి ఉంటాడు బ్రహ్మనిష్ట అనర్థం సో బ్రహ్మ ఎందు నిష్ట కలిగి ఉంటాడు అటువంటి వాడు సహా బ్రహ్మవిదాం సర్వేషాం వరిష్ట ప్రధాన వేదవేత్తలందరిలోకి వాడు చాలా ప్రధానమైన వాడు తర్వాత మొదల సత్యేన లభ్య తపసాహ్యేష ఆత్మా సమ్య బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మ శుభ్రం పశ్యంతియ క్షేణదోషా అక్కడ సంధి రాదు అందుకోసం నేను అలా విడతీసి చెప్పాను యతయ క్షీణ దోషాహ సంధి కలవరు సంధి కలిపి ప్రయత్నం చేయకూడదు కొంతమంది అలా కలిపి చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు విషయం తెలియక సో ఓకే ఆత్మస్వరూపాన్ని గురించి ఆత్మనిష్ట గురించి చెప్పిన దాన్నే మళ్ళీ సంగ్రహంగా ఒక కొత్త పద్ధతిలో చెప్పడం అసలు ఈ ప్రకరణం ఎందుకు మొదలట్టేమో మీకు గుర్తుండి సహకారి సాధనాలని బోధించడం కోసం ఈ ప్రకరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు దాంట్లో దిగుతున్నాం సో శంకరులు దానికి అవతారికలో ఉంటారు అధునా సత్యాదీని భిక్షో సమ్య జ్ఞాన సాధనాని సాధనాన్ని విధీయంతే నివృత్తి ప్రధానాన్ని ఇప్పుడు సహకారీ సాధనాలు సమ్యక్ జ్ఞాన సహకారీని సమ్యక్ జ్ఞానమునకు సహకరించేవి సమ్యక్ జ్ఞానము అని అంటారు శంకరుల యొక్క ప్రయోగం అది సమ్యక్ జ్ఞానము సమ్యక్ అంటే సరి అయిన జ్ఞానము అంటే తెలివి సరి అయిన తెలివి దీన్నే గీత భాష్యంలో సమ్యక్ దర్శనము అని అన్నారు దర్శనము ఉన్నా జ్ఞానమున్నా ఒకటే దర్శనం అంటే చూడడం జ్ఞానం ఉంటే తెలుసుకోవడం ఇది వేరు అది వేరు అనేం కాదు దర్శనము ఇది జ్ఞానం సమ్యక్ దర్శనము సమ్యక్ జ్ఞానము శ్రీకృష్ణుడు సగ్గ దీన్నే సమదర్శనము పదంలో వాడతాడు సమ్యక్ బదులుగా సమ అని అంటారు పండిత అసలు ఆ శ్లోకం దగ్గరే పండిత సమదర్శిన అన్న శ్లోకం దగ్గరే భాష్యకారులు సమదర్శినహ అనే పదాన్ని సమ్యక్ దర్శన ఇది యావత్ అని అలా ఏదో వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క భాషలో సమదర్శనము శంకరుల యొక్క భాషలో సమ్యక్ దర్శనము లేక సమ్యక్ జ్ఞానము అది లక్ష్యం అది అది గోల్ దాని పేరే జీవన్ముక్తి అంటే అర్థం ఏంటో తెలుసిన ఈ జ్ఞానానికి స్వరూపం ఏమిటంటే సుఖదుఖములకు అతీతమైన ఆనంద స్థితిలో ఉంటాడు సమా అంటే సమా సమ్యక్ ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు కృంగ్ ఎగిరి గెంతు వేయుట దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవుట అంటే దీస్ యో యో అప్రోచ్ సో పరస్పర విరుద్ధములైన అప్రోచ్లో మన సమ జీవిస్తాడు అదే ఆత్మజ్ఞానైతే సుఖము దుఃఖము వచ్చిపోయేవి వాటి విషయంలో మన రెస్పాన్స్ విషయంలో మనం వికారము లేని రెస్పాన్స్ని ఇవ్వాలి వికారము అంటే ఇన్ఫ్లుయెన్స్ సో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారనుకోండి రాగానే నేను మొహం ముణుకున్నాననుకోండి అంటే ఇప్పుడు అది వికారం వచ్చింది వికారం మొహం ముణుకోవడం అంటే మీరు వికారమే కదా ఈ లోపల ఇంకో ఆయన వస్తే మొహం చేయడంత చేసే రా అని వెళ్ళి కౌగులించుకున్నాను అనుకోండి అది వికారం సో రాగద్వేష రూపమైన వికారం సో అది అది ఆత్మజ్ఞానికి ఉండదు ఎందుకు ఉండదంటే శత్రుమిత్ర భేదము కల్పితమని తెలుసుకుంటూ ఉంటాడు శత్రువు వచ్చినప్పుడు శత్రువు అంటే శత్రువు అనబడేవాడు శత్రువు అనేవాడు ఎవడూ లేడు కానీ వీడు శత్రువు అనుకున్నవాడు వాడు వచ్చినప్పుడు వీడు మొహం ఉంచుకున్నాడు ఇంకో వాడు మిత్రుడు వచ్చినప్పుడు నవ్వాడు సో అంటే శత్రుమిత్ర భావం సత్యం అవ్వాలి కానీ జ్ఞాని యొక్క దృష్టిలో నువ్వు శత్రువు అనుకున్నవాడు నువ్వు మిత్రుడు అనుకున్నవాడు ఇద్దరి ఎందు ఒకే ఆత్మ చైతన్యము ప్రకటమవుతోంది ఈ శత్రుమిత్ర ఇదంతా కూడా ఇట్స్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఏదో ఒక ఇమేజ్ ఇమేజ్ ఈజ్ నెవర్ రైట్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ సో ఆ సంగతి మీరు పొలిటీషియన్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు సో పొలిటీషియన్స్ని ఎవరన్నా అడగండి మరి ఆ రోజున పార్టీని తిట్టావు కదా ఈ రోజు ఈ పార్టీతో ఎందుకు కలుసుకుందామంటే ఏదో అప్పుడు తిట్టాము ఇప్పుడు కలిసేమంటాడు వాడు అదేమీ వేరే ఎర్నో పెర్మనెంట్ ఎనిమీస్ వేరే ఎర్నో పెర్మనెంట్ ఫ్రెండ్స్ అంటాడు మనమేమో ఏదో ఎనిమీస్ ఫ్రెండ్స్ పెర్మనెంట్ అన్నట్టుగా మనం కాలక్షేపం చేస్తాం చూడండి వాళ్ళే బెటరు ఎటు వచ్చి ఓట్ల కోసం వాళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి శత్రుమిత్ర భావం కలవాడు అసమ్యగ్ దర్శనం కలవాడు అంతే కదా శత్రుమిత్ర అనే భేదము యు సోన్ ఎన్ ఇమేజ్ యూ హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ ది పర్సన్ ఉంటుంది కదా ఇమేజ్ ఉంటుంది కదా ఆ ఇమేజ్ ఒకప్పుడు ఫేవరబుల్గా ఉంటుంది ఇంకొకప్పుడు అన్ఫేవరబుల్ అన్ఫేవరబుల్గా ఈవేళ అనుకూలంగా ఉన్న ఇమేజ్ రేపు ప్రతికూలం అవ్వచ్చు ఈవేళ ప్రతికూలం ఉన్నది రేపు అనుకూలం అవ్వచ్చు ఎవర్ చేంజింగ్ ఇమేజ్ మీ ఇమేజే మీ గురించి మీకున్న ఇమేజే మారిపోతూ ఉంటుంది ఎద్రవాడి గురించి ఉన్న ఇమేజ్ గురించి చెప్పేదే ఉంది ఇంకా సో ఈ స్థితిలో ఈ ఇమేజ్ ఉంటుంది ఇట్స్ ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అంతా ఒక లేల కాబట్టి వాట్ ఆల్ వు ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ రియల్ వాట్ ఆల్ వు ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ రియల్ ఈ ఓన్లీ రియల్ థింగ్ ఈజ్ ది సబ్స్క్రాటమ్ ఆఫ్ హాల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఈజ్ దే ఆత్మ చైతన్యం ఈ దృష్టిలో ఉన్నవాడు ఈ ఈ శత్రుమిత్ర ద్వంద్వాలను ఎలా చూస్తాడు మోరార్లసి ఈక్వల్ చూస్తాడు సుఖదుఖ అనుభవాలను ఎలా చూస్తాడు మోరార్లసి ఈక్వల్ చూస్తాడు శీతోష్ణాలను ఎలా చూస్తాడు మోరార్లసి ఈక్వల్ చూస్తాడు సో సర్వత్రా బ్రహ్మను చూస్తున్నాడంటే సర్వత్రా అంటే అర్థం ఏమిటి ఒక చోట ధర్మం ఉంది ఇంకో చోట అధర్మం ఉంది రెండింటి బ్రహ్మనే చూస్తున్నాడు కదా మరి అదే ఒకటి మంచి చెడు రెండింటి పరబ్రహ్మనే చూస్తాడు శత్రుమిత్ర పరబ్రహ్మనే చూస్తాడు కాబట్టి ఈ ద్వంద్వములలో సమదర్శనము కలిగిన వాడు వాడు సమ్యజ్ఞాని అదే జీవన్ముక్తంగా కాబట్టి ఇట్ ఈజ్ వెరీ సింపుల్ బట్ అట్ సేమ్ టైం ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఆల్సో కాబట్టి ఈ సమయజ్ఞానాన్ని మనం అలవరుచుకోవాలి కొంతమంది అనుకుంటారు జీవితంలో డబ్బు వెనకేసుకుంటే మనం సుఖపడతామనుకుంటారు అది పొరపాటు తెలిసిపోతూ ఉంటుంది బంధువర్గాన్ని ఎక్కువగా మనం పెంచుకుంటే సుఖపడతామని అనుకుంటారు అది పొరపాటుని తెలిసిపోతూ ఉంటుంది సో అధికారం సంపాదిస్తే సుఖపడతామనుకుంటారు అది పొరపాటమే అనుభవానికి వస్తూ పుణ్యాలు దానాలు ధర్మాలు చేస్తే సుఖపడతామనుకుంటారు భవిష్యత్తులో సుఖపడచ్చు ఇప్పుడైతే పాపం అందరితో పాటు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఒక రకంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళినప్పుడు సుఖం అది దట్ ఈజ్ దాని సర్వం బ్రహ్మ అని ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తులో వచ్చే ఈ అప్స్ డౌన్స్ ద్వంద్వాలు ఏవైతే ఇవన్నీ కూడా కల్పితముడు వీటికి అతీతమైనటువంటి పరబ్రహ్మయే సత్యము అనే సమ్యక్ దర్శనం ఉన్నవాడు వాడికి ఆనందమే తప్ప మరొకటి ఉండే అవకాశమే లేదు ఎందుకంటే జగత్తు మిచ్చన్నవాడికి ఆనందం తప్పింకే ఉంటుంది కనుక సో అదే సమ్య దర్శనము ఇంకా చాలా వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను సో ఆ సమ్య అంటే జీవన్ముక్తి మోక్షం సో ఈ సమ్య మనం పొందాలి దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ దానికి సహకారి సాధనాలు ఇప్పుడు చెప్తున్నారు ఈ సమ్య జ్ఞానం లభిస్తుంది భిక్షోహో అని ఓ విశేషణం ఆయన వేశారు భిక్షువునకు భిక్షు అంటే భిక్షు అంటే సన్యాసి ఇచ్చే అంటే ఇన్ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉండాలి సో స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నవాడికి అని జనరల్ సెన్స్ తీసుకోవచ్చు పర్టికులర్గా అయితే పర భిక్షో హిక్షు పర సన్యాసి సో వాడికి ఆత్మజ్ఞానానికి లేక సమ్యక్ సహకారం చేసేటువంటి సాధనాలు ఇప్పుడు వాటిని చెప్తున్నారు ఏమిటా సాధనాలు సత్యాదీని సత్యంతో మొదలుపెట్టి చెప్తున్నారు సాధనాలు విధి అంతే వాటిని విధిస్తున్నారు అంటే నువ్వు ఈ సాధనాలని తప్పనిసరిగా నువ్వు చేపట్టుము అని సూచన సూచన విధి ఈ సాధనాలని కనుక నువ్వు శ్రద్ధ వహించకపోయినట్లయితే నీవు సమ్యుగ్ దర్శనాన్ని అని అభిప్రాయం అయితే సాధనాలు అంటే ఇంతాకా ఏం చెప్పారు మీరు బాహ్యక్రియ లేనివాడు కదా జ్ఞానం చెప్పారు మళ్ళీ ఇప్పుడు సాధనాలు అంటున్నారే అంటే మరి బాహ్యక్రియకి మరి అనుకూలమా బాహ్యక్రియే కదా సాధనాలు అంటే సాధన చేయమంటే మరి బాహ్యక్రియ అవ్వలేదా అంటే నో ఇక్కడ సాధనాలు అవి కావు నివృత్తి ప్రధాన ఇక్కడ సాధనాలన్నీ కూడా నివృత్తి రూపంగా ఉంటాయి వితిద్రాయల రూపంగా ఉంటాయో కానీ ప్రవృత్తి రూపంగా ఉండవు అంచేతనే ప్రవృత్తికిను వేదాంతానికి కుదరదండి అయితే మన